కీర్తన ఇరవై ఒకటి గరుడ ధ్వజం బెక్కి కమలక్షు పిండికి పరుషలదివో వచ్చే పై పై సేవించను పాడిరి శోభాన అదే భారతియుజయు ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీ వెంకటాద్రి వేడుకలు మీరగ శ్రీ విభుని పెండ్లికి కురుషె పువ్వులవాన కుప్పలై ఎందు చూచిన దేవదుందు దేవదుందుభిమోతలెల్లను పెరసె సంపదలెల్ల పెంట శ్రీవేంకటాద్రిరమీ మించిన దేవదేవుని పిండ్లికి వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల పొసిరదే తలబాలు పుణ్యసతులు ఆసల శ్రీ వెంకటేశుడల మేలు మంగతాను సేసలు వెట్టిన ఎట్టి సింగారపు పెండ్లికి